కృపా సత్య సంపూర్ణ మీ పాదని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము రాత్రికాల సమయంలో మొత్తాన్ని ఈ కెపిఎం ద్వారా మీరు జరిగించినటువంటి ఈ సహవాస ప్రార్థన సమావేశాలను బట్టి మీకు వందనాలు అనేక సమస్యలు అనేక విషయాలను చర్చించుకుంటున్న ప్రార్థించుటకును మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి మీకు వందనాలు అది ముఖ్యంగా మొత్తాన్ని మమ్మల్ని ఐక్యపరిచి బలపరిచి ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచుకుంటూ మొత్తాన్ని మా కుటుంబాలను మీరు ధైర్యపరుస్తూ ఆదరిస్తూ అన్ని ఆర్థిక సహాయం చేస్తున్నందుకు బంధనాలు మా తండ్రి మేము చేస్తున్నటువంటి వివిధ ప్రాంతాల్లో జరిగిస్తున్న పరిచయలను బట్టి మీకు చెల్లిస్తున్నాము అట్టి పరిచయలు మాత్రాన్ని మీరు మాకు ఎంతగానో ఉంటూ తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నారు అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అది చిన్న సేవకులను బట్టి బట్టి మార్గ మా తండ్రి అన్ని విషయాలలో మాకు తోడుగా ఉంటున్న గొప్ప దేవుని మీకు వందనాలు మొత్తం ఈ రీతిగా పరిచర్ జరిగించటప్పుడు మీకు మీరు సాయం చేయమని వాక్య దాకా వాక్యం ద్వారా మొత్తాన్ని అనేక మర్మములను పరుస్తున్నారు అనేక సందర్భాలలో సమయాలలో మొత్తాన్ని మీరు మాట్లాడుచున్నారు గొప్ప దేవుడు ప్రవుడు రక్షణ కర్తవైన ఈ రీతిగా మేము ప్రతిదినామో ఆరాధించి కనపరిచే యోగ్యత అందరికి దయచేయమని అన్ని విషయంలో మీరే మాతో ఉండమని మా అందరిని బలపరచమని మీరే సమస్త మహిమాగనతో ప్రభులు పొందుమని ప్రభు ఏసు ప్రార్థించిన్నాము తండ్రి చింత లేది పూట చింత జరండి సార్వనంగ సముందు మారీ సార్వంద సంత స ముందూ తల్పెను కుల సమానము వింతగా క్యాతి రుయూని చింత లేదింత మందు సంత సంయ్యా థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ అవకాశం చాలా వంద నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా ప్రజలున్నారు వారికి ప్రకటింపందరు ఉన్నారు రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామాలు ఊరిలో పల వీధుల్లో క్షణ పొందని ప్రజలు లక్షలకు నదిగా ఉన్నారు మారుమూల గ్రామాల్లో ఊరిలో పల వీధుల్లో ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమలు చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు విన్నారు ప్రేమలు వారికి ప్రకటింప కొందరు ఉన్నారు నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు వెళతామని చెయ్యి వెనకకు తిరిగారు నేను నమ్మిన వారిలో కొందరు నాసము చేశారు వెనకామలు చేస్తూ వెనకకు తిరిగారు ఎవరైనా నీలో ఒకరైనా ఎవరైనా నీలో ఒకరైనా చెతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా ప్రేరే తెలియని ప్రజలు ఎందరు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు వెళ్ళగలిగితే ela hahaha o o o o o o o você sabe o o digression o o os o మీలో ఒకర వెళ్తారా నా ప్రేమను చెబుతారా రేమను చెబుతారా నా తెలియని ప్రజలు ఎందరూ నా ప్రేమను వారికి ప్రకటింపాయ థ్యాంక్ యూ బయర్ ప్రజరాజ్ ఆ సరే సిస్టర్ ఆ ఈరోజు కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి ఆ ఒక సిస్టర్ ఆమె పేరు కొండమ్మ అనే సిస్టరు కొంచెము ఆమెకి మెంటల్ వల్ల ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట టూ డేస్ నుంచి కనపడతలేదంట ఆమె తిరిగి ఇంటికి రావాలని వాళ్ళ బంధువులు అందరూ ఆమెను వెతుకుతున్నారు దేవుడు ఆమెను క్షేమంగా ఆమె ఇంటికి నడిపించాలా ఆమెకి ఇద్దరు చిన్న బిడ్డలు కూడా ఉన్నారంట మానసిక పరిస్థితి వల్ల ఆమె ఎక్కడికో వెళ్ళిపోయిందంట దేవుడు ఆమె ఇంటికి చేరాలని మీరు ప్రార్థనలో చేసుకున్నారు బ్రదర్ అలాగే ఇంకా మోజేస్ బ్రదర్ గురించి నిన్న మనోజ్ బ్రదర్ చెప్పిండు కదా ఆయనకి ఐబీపీ ఉంది దేవుడు దాని నుంచి స్వస్థపరచాల అలాగే శ్రవణ్ బ్రదర్ వాళ్ళు వివాహము సంక్రాంతికి అనుకున్నారంట సో అది టైం జరగాలని ఆ బ్రదర్ కూడా మీరు ప్రార్థనలో పెట్టమని చెప్పిండు అలాగే ఆ భాస్కరం అనే సిస్టర్ కి కొంచము అది వాళ్ళు స్టార్ట్ చేసిండ్రంట కొన్ని ఆటంకాలు ఉన్నాయి అవి కూడా వెళ్ళ అవి కూడా ఆటంకాలు తొలగిపోవాలని ఆ సిస్టర్ కూడా ప్రార్థించమని గ్రూప్ లో అని రిక్వెస్ట్ చేశారు మన మధ్యలో ఉన్న దీపాస్టర్ మనకి దేవుని వాక్యం షేర్ చేస్తారు నేను ప్రతి దినములన్నియు కృపా క్షేమమనే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఓకే మైండ్ థాంక్యూ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామా ప్రార్థన చేసుకొని స్టార్ట్ ఐ శుద్ధ ప్రేమల దేవా కృపల తండి దేవా యేసు ప్రభువా నీకే లెక్కిలేని వందనాలు ప్రభువా కృతజ్ఞతాస్తుతులు అడియ రాజ్య పరిశుద్ధ దభు సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే వందనాలు ప్రభువా దేవాయసు ప్రభా మరి అన్ని రేసు ప్రభా ఈ ప్రార్థనలు అన్నిటిని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభావాన్ని వందనాల ప్రభా యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగినాయని మేము విశ్వాసం నమ్ముతున్న ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అదే రీతిగా ప్రభా మరి వాక్యం చెత్త మీరు మాతో మాట్లాడండి ప్రభా దేవా మరి మీరే ప్రభావాని ప్రార్థిస్తుండ్రి దేవాయ ఈ వాక్యం ప్రతి హృదయం ప్రభ ప్రతి హృదయం అర్థం చేసుకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాకున్న సొంత తలంపులో సొంత అలచలను అన్నింటినీ గద్దించి కొట్టివేసి ప్రభా నీ యొక్క తలంపుల చేత నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయపడమని ప్రార్థించడం తండ్రి దేవాన్ని తలంపులకు చోటుచేని నడుచుకుంటాను ప్రభ నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచప్రభ మరిని యొక్క పరిశుద్ధాత్మ మా మీద కుమరించి ప్రభా నాలో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచప్రభ వారిని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని మీరే మాకు తోడైనా నడిపిస్తారని ఏ చూపిస్తున్న నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఓమేన్ అయితే ఈ వాక్యం ఏమని నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంటే నే వచ్చును చిరకళం ఎహోవ నేను నివాసము చేసేదను అంటే చిరకళం ఏహోవ మందిరంలో నివాసము చేయాలి అని అంటే ఆ ఇప్పుడు సమయం ఎలా ఉంది అంటే లోకమంతా చూసుకుంటే ఎక్కడైనా అతిక్రమము అనేది చాలా ఎక్కువైపోయింది అని ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ ఇక్కడ దేవుడు ఎందుకు ఈ వర్డ్ మనకి ఇచ్చినారు చిరకళం అనే యహోవ మందిరంలో ఎప్పటికీ మనం నివాసము చేయాలి అంటే ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలి అని కూడా సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము అయితే ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా ఏమైంది నా లైఫ్ లో ఒక చిన్న సాక్ష్యము ఎలాంటిదంటే మా మార్గ కోసం నేను ప్రార్థనలు పెట్టమని చెప్పినాను మీ అందరికి అందరు ప్రార్థన చేయడం వల్ల కనీసం ఆమె ఒక వన్ వీక్ వరకు మాట్లాడగలిగింది యాక్చువల్లీ ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆ కిడ్నీసే కానీ లివరే కానీ హార్ట్ కానీ డామేజ్ అయిపోయింది ఆమె మొత్తము అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా అందరు ప్రాధాన్ చేయడం వల్ల ఆమె కనీసం మాట్లాడగలిగింది అట్లీస్ట్ పాపక్షేమాపణం ఒప్పిపించేంతవరకు అన్నా ఆమె రియలైజ్ అయ్యేదాక దేవుడు ఒక అవకాశం ఇచ్చింది తనకి ఆ టైంలో నాకు ఎలా అనిపించింది తను చనిపోయింది అనమాట యాక్చువల్లీ చనిపోయింది త్రీ డేస్ కూడా అయిపోయింది ఇవాళకి ఫిఫ్త్ డే అవుతుంది నేను ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నాకు అసలు నేను సహజంగా ఎవరు ఏడవను నాకు దుఃఖం అనేది రాదు ఎందుకంటే ఆ తెలిసి చనిపోతేనేమో అది వేరేలాగా అనిపిస్తుంది మీరు దేవుడు తెలియదు అలాంటిది కానీ ఈమెకి నేను దేవుని కోసం చెప్పినాక అట్లీస్ట్ ఆమె ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా సమస్య వచ్చినా నేను అలాంటిది ఆమె దగ్గరకు పోయినా సడన్ గా ఏర్పొచ్చేసింది ఎలా అంటే ఏడిపోంటే ఆత్మ నశించిపోవద్దు ప్రభా అని నాకు ఏడిపో ఎందుకనంటే అవకాశం కావాలా ప్రభా ఒక్క అవకాశం అని ఇవ్వండి ప్రభా తను బ్రతకడానికి అని అనుకున్నాను నేను ఎందుకనంటే శరీరం చనిపోతుందేమో కానీ ఆత్మ అయితే బ్రతికే ఉంటుందని అందరికీ తెలుసు కదా తో ఆత్మకి కూడా ఒక శరీరం ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి ప్రార్థన చేసిన తను చనిపోయింది అయినా ప్రార్థన చేసిన దేవునికి కన్నీటి ప్రార్థన నేను చేసుకున్నా ఎలాంటిదంటే దేవా ఒక్క అవకాశం అన్న ఇవ్వు తను చనిపోయింది కాబట్టి ఆ అట్లీస్ట్ తన పాపక్షమన్నీ ఒప్పుకోవడానికి ఒక్క అవకాశం అన్న ఇవ్వు ప్రభా ఈ విధంగా నేను ప్రార్థన చేసుకున్నా అట్లా నేను ఏడుస్తున్నా ఆమె విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా దేవ అట్లీస్ట్ ఒక అవకాశం అన్న ఇవ్వండి ప్రభా అయితే ఆ టైంలో నాకు దేవుడు ఒక సాక్ష్యం జ్ఞాపకం చేసిండు ఏమని అంటే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఇప్పుడు చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు కదా ఎంతమంది అయితే చనిపోయినారో వాళ్ళ కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది వాళ్ళు చనిపోయినాక దేవుని యొక్క దూత వాళ్ళకు దర్శనం ఇస్తుంది అట్లా దేవుని కోసం వాళ్ళకి తెలియజేయబడుతుంది అట్లీస్ట్ ఆ టైమ్ లో నన్ను ఒప్పుకుంటారేమో అని అలాంటి థాట్ దేవుని నాకు ఇచ్చింది అనమాట అంటే దేవుడు ఆ ఇచ్చే మూమెంట్ లో నాకు ఇలా అనిపించింది నా లైఫ్ కోసం నేను ఆలోచన చేసుకున్నా ఎలాంటిదంటే దేవా తను చనిపోయింది కొంతమంది వచ్చినారు కొంతమంది రాలేదు ఇట్లా అట్లా చనిపోయినాకే ఎవరైనా డిస్కషన్ చేసుకుంటారు అది సహజంగా అందరికీ తెలుసు కానీ నేను ఎట్లా బాధపడుతున్నానంటే ఒక ఆత్మ నశించిపోయింది కదా ప్రభాని నాకు ఒక బాధ అనిపించింది చాలా అయితే నేను అనుకుంటున్నా దేవుడు ఆ టైంలో నాకు ఏమన్నా జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ చిరకళం ఏవో నివాసము చేసేదను అని దేవుడు ఈ జ్ఞాపకం చేసేట ఉన్నాడనమాట ఎందుకంటే నేను ఒకటి అనుకున్నా దేవాన్ని బ్రతికినా నేను చచ్చినా ఎక్కడికి పోతాను ఏమో అంత కన్ఫర్మ్ గా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను కంపరిజన్ చేసుకున్నా ఆ విధంగా అన్యులు ఉన్నారు తను దేవుని కోసం కొంచెం తెలిసినా చనిపోయింది కానీ ఆమె ఆత్మ నశించిపోతుంది కదనే నాకు దుఃఖం ఉండేది కానీ ఒకవేళ నేను తెలియకుండా చనిపోతే నా లైఫ్ ఏమైతుందని ఈ విధంగా నేను ఆలోచన చేస్తున్నా కానీ దేవుని కోసం నాకు తెలిసినాక ఒక లైఫ్ అనేది దేవుడు నాకు ఇచ్చిండు ఆ టైంలో దేవుడు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లో నేను పడద్దు అనేసి చక్కగా ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుందనమాట ఎందుకంటే ఆయన చిన్న కాలము ఏవో మందిరంలోనే నివాసం చేయాలి అని వర్డ్ దేవుని నాకు జ్ఞాపకము స్టిల్ నాకు వారం ఒక వన్ వీక్ దాకా దేవుడు ఇదే జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యము సో అలాంటిది ఇదే టాపిక్ నేను ఎంచుకున్నాను ఎందుకు అనంటే ఈ వాక్యము ఎట్లా నేను బ్రతుకు దినముల కృపాక్షేమము అంటే దేవుని యొక్క కృప మన పట్ల ఉంది కాబట్టి ఈ యొక్క ఇవన్నీ మన మధ్యలో రన్ అవుతుంది ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఉంది దేవుని యొక్క కృప ఉంది కాబట్టి మనం ఇంతకాలం దేవుని యొక్క ప్రే రన్ చేపిస్తూనే ఉన్నాడు దేవుడు ఆయన సహాయం ద్వారానే ఇవన్నీ రన్ అవుతున్నాయి కానీ ఎల్లప్పుడు చిరకాలం ఏవో మందిరంలోనే మనం నివాసం చేస్తూనే ఉన్నాము నివాసం చేస్తున్నాము కానీ ఎట్లా చాలా మంది ఆ నమ్మిన బిడ్డలే ఎలా ఆలోచన చేస్తారంటే ఆ ఇప్పుడు గొప్ప జనం ఉన్నారు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏ పోతే పుణ్యలే లైఫ్ అంటే ఏదో ఒక తీసుకుంటారు వాళ్ళకు సరైన వర్డ్ తగిలితే వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ అనేది మారిపోతుంది నాకు అదే అనిపించింది ఎందుకనంటే పాప క్షేమపాన్ని ఒప్పుకోవాలి కంపల్సరీగా ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం అదే చదివిస్తుంది ఎక్కడ అంటే మనకు సాయం ఫిఫ్టీ లో ఆ టెన్త్ దేవుడు మనకు ఒక వాగ్దానం చేసింది ఫస్ట్ ఏంటంటే ఎళ్ల చిరకాలము ఆయన మందిరంలో నివాసం చేయాలి అనంటే ఫస్ట్ మనము ఒప్పుకోవాల్సింది ఏంటంటే మనం పాపక్షమాపణ ఒప్పుకోవాలన్నమాట దేవుని యొక్క సన్నిధిలో ఎందుకంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు బ్రతకడానికి మనం బ్రతుకున్నంత వరకు ఒక ఆత్మరక్షణకి నడిపించాలా చేయాలి అంటే ఫస్ట్ మనం కరెక్ట్ గా ఉండాలా ఎందుకంటే నా లైఫ్ అనుభవంలో నేను కొన్ని కొన్ని చూశాను కాబట్టి ఆ ఎంత వాక్యం తట్టుగా మనం వెళ్ళాలి అని అనుకున్నా పడిపోతూనే ఉంటాము తిరిగి లేస్తూనే ఉంటాము ఒక స్టెప్ పడతాము మళ్ళీ తిరిగి రెండో స్టెప్ కి వెళ్ళగలుగుతాము ఎట్లా దేవుని సాయం చేతని ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం పాపక్షమ కొన్ని ఒప్పుకుంటామో అప్పుడు మనం రెపెంటెన్స్ అనేది మనలో ఉంటది కాబట్టి చిరకలమైన మందిరంలో నివాసం చేయగలుగుతాం అనమాట ఎట్లా అంటే చూడండి సాయం ఫిఫ్టీ వన్ టెన్త్ వచ్చినంలో ఏమని Clean heart of uh God and renew a right spirit within me. So, that is why we tell that God is born soon. God so, so, in film, is that is my real love. Then we will carry on thanks to our compromise in our manageable age. If we process you, when it is not mine, I hope Allah will. When weID, we will carry on thanks to ouremic mercy and for everything we need to carry on thanks to our enjoyment. దేవుని యొక్క పరిశుద్ధత్వం మనలో ఉంది కాబట్టి ఆయన మనకు అడగడుగునా రన్ చేపిస్తూనే ఉంటాడు అనమాట ఎందుకంటే చిరకలమైన మందిరంలో నివాసం చేయాలి అని అంటే ఆయన ఇవన్నీ మనకు చెప్తూ ఉంటానమాట ఎందుకంటే భార్య భర్తల విషయంలో పిల్లల విషయంలో ఏదైనా మిస్టేక్ గా మాట్లాడినా ఏరుగు పొరుగు విషయంలో ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏది చేసినా మన అంతరంగంలో ఆ ఏసే మన హృదయంలో మన ఆప్లో నివసిస్తాడు కాబట్టి ఆయన డెఫినెట్ గా మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు క్షమాపని అడుగుమని పచ్చతప్ప పడమని విషయంలో అందుకే మనము ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఏ విధంలో ఉన్నాక కూడా కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు క్షమాపణ అడుగుమని కానీ ఆ క్షమాపణ చెప్పడానికి మనకు మనసు రావాలా ఆజంగా ఎవరికి వస్తుందో రాదో తెలియదు కానీ నేనైతే గ్రహించిన ఎందుకంటే దేవుడు ప్రతి దాంట్లో అనుభవం ఇస్తున్నాడు కాబట్టి నాకు అర్థం అవుతుంది అట్లా నేను కూడా గ్రహించినను నా లైఫ్ లో కూడా నేను చేసిన తప్పులను కూడా నేను దేవునికి క్షమాపణ అడిగినాను దేవుని నన్ను కాబట్టి నాకు ఎంతో సంతోషం అనిపించింది ఆయన ఇచ్చిన వాగ్దానం అది చిరకళమైన మందిరంలో ఎల్లప్పుడూ నివాసము చేసేదాను అని అంటే ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద నివసిస్తుంది కాబట్టి ఆయన కృప ఉంది కాబట్టి ఆయన మందిరంలో మనం ఎల్లప్పుడు ఉంటేనే ఉన్నాం అంటే మనమే అనే ఒక బిడలం కాబట్టి మనము ఆ మనమి అంటే మనమే శరీరము అనేకొక దేవాలయం మనమే ఒక టెంపుల్ కాబట్టి మనలో ఏచుప్రభు నివసించాల మనలో ఏచుప్రభు నివసించాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఎల్లప్పుడు ఇంకా ఆయన చిరకళం మనం ఉండగలుగుతున్నాం అందుకే దేవుడు ఏమని చెప్పినంటే మనకు సామ్స్ ట్వంటీ ఫైవ్ వచనంలో ఉంటాయన్నమాట నా బాల్యము పాపమును నా అతి క్రమంలో జ్ఞాపకము చేసుకున్నకుము ఏవో వా నీ కృపను బట్టి దయా చెప్పుకున్నా నన్ను జ్ఞాపకము ఉంచుకునము అంటే దావీదు దేవుని అడుగుతున్నాడు దావీదు కూడా ప్రతి విషయంలో ఆ చేసిన ప్రతి తప్పుని ఆయన దేవుని యొక్క సన్నిధిలో అడిగినడు దేవుడు క్షమాపణ ఇచ్చినడు అన్ని విషయంలో బానే ఉంది కానీ ఆయన ఇంకా తప్పన పడుతున్నాడు ఎందుకనంటే యాక్చువల్లీ తను ఏ స్త్రీతో అయితే పాపం చేసిందో ఆ స్త్రీ వాళ్ళ భర్తను చంపడమే ఘోరమైన పాపం అక్కడ ఎందుకంటే ప్రాణం తీసే అధికారం ఎవరికి లేదు కానీ ఆ సందర్భంలో ఆ విధంగా జరిగిపోయింది అందుకే దాని ఎంతో గోజాడుతున్నాడు బాల్యం నుంచి చేసిన ప్రతి పాపాన్ని ఆయన ఇంకా దేవునికి కూడా జ్ఞాపకం చేసుకో చేసుకోద్దని చెప్తున్నాడు ఏ విషయం కూడా జ్ఞాపకం చేసుకోద్దని చెప్తున్నాడు ఎందుకంటే దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మన మీద ఉంటుంది కాబట్టి అది ఆయన దేవుని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను ఈ రోజు కాలంలో కూడా అంతే మనం చిరకాలము ఎవో మందిరంలో నివాసం చేయాలి అనంటే మనం దినదినము తప్పులు చేస్తూనే ఉన్నాము దినదినము అని క్షమాపణ అడుగుతూనే ఉన్నాము ఎందుకంటే ఇది నా లైఫ్ లో రియలైజ్ అయినా ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి నేను రియలైజ్ అయినా ఎందుకనంటే నా లైఫ్ లో జరిగిన విషయంలో నేను రియలైజ్ అయినా దేవుడు ప్రతిరోజు ఇచ్చే వాగ్దనము చిరకాలం మందిరంలో నివాసం చేయాలి అంటే బాల్యం నుంచి చేసిన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల ఫ్యామిలీ విషయంలోనే కానీ ఎరుగు పొరుగు వారి విషయంలోనే కానీ అందరి విషయంలోనే కాని క్షమాపణ అడగాల ప్రతి పాపము శాపము ఆయన ప్రతి విషయంలో భరించిన దేవుడు మరి రోజు తప్పులు చేస్తున్నాము రోజు క్షమాపణ అడుగుతూనే ఉన్నాము అని చిరకాలం క్షమిస్తూనే ఉన్నాడు అయినా ఇంకా తప్పుల మీద తప్పులు ఈ లోకం ఎక్కడ చూసినా అర్థం ఉంది నాకు రియలైజ్ అయింది నా ఎందుకంటే దేవుడు నా రుదానికి తట్టినప్పుడు నాకు అనిపించిన అని చెప్పింది అది క్షమాపణ దేవుడు చేస్తూనే ఉన్నాడు కానీ ఆత్మ నశించిపోవద్దు దేవుడు ప్రతిరోజు పాప క్షేమాపణ ఒట్టుకోమని చెప్తున్నాడు కదా అందుకే అది జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాం అనమాట దేవునికి అంటే దేవునికి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాం కరెక్టే కానీ దేవునికి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పే ముందు మనం ఎట్లా ఉన్నామో చూసుకోవాలి కదా నా లైఫ్ లో అది కూడా చెక్ చేసుకుంటున్నాను త్రీ డేస్ నుంచి ఎందుకంటే ఇంతవరకు నేను అంత పర్ఫెక్ట్ గా లేను ఏ విషయం నేను కరెక్ట్ గా లేను కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా నా హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడు అట్లా నా ప్రతి అతిక్రమంలో నేను దేవుని అడుగుతున్నా ఇంకా నా ఆయాసకరం ఏదైనా ఉన్నా చూపించు ప్రభా అంటే దేవుడు చూపించిన ప్రతి దానికి అడుగడుగునా జరుపుకోడానికే చూస్తున్నాను ఎందుకంటే చిరకల ఆయన మందిరంలో నివాసం చేయాలి అని అంటే మనలో ప్రతి పాపం ఉంటే ఆయన మందిరంలో నివాసం చేయలేము అందుకే ఎవ్రీడే మనలో ప్రతి పాపం అనేది కడగబడాల చిరకలమైన మందిరంలో నివాసం చేయాలి అని అంటే ఎవ్రీడే పాపక్షేమ నొప్పుకొని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలా అట్లా ఎందుకంటే ఆయనే మనకు నిబంధన అనేది ఇచ్చింది కదా నేను బ్రతుకు దినములు అన్ని నా వెంట వచ్చిన దేవుడు ఒకటి చెప్పినడు నెక్స్ట్ చిరకళం ఏహో మందిరంలోనే నివాసం చేసేదన అంటే ఆయన ఇచ్చిన నిబంధన మనకి ఇచ్చింది ఒకటి ఆయన చేసిన నిబంధన ఇక్కడ ఉంటది మనకి సామ్సంగ్ ట్వంటీ ఫైవ్ లో టెన్త్ వచ్చిన ఉంటది ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనమును గై వారి విషయంలో ఏహో వల్లన్నీ కృపా సత్యములై ఉన్నవి చూడండి ఆయన ఇచ్చిన ఆయన వాగ్దానం ఇచ్చిండు ఆయన చిరకాలం మందిరంలో నివాసం చేస్తామని ఆయన మనకు చెప్పినడు కానీ ఆయన శాశ్వంలో ఆయన ఇచ్చిన ప్రతి వర్డ్స్ ఏవైతే ఇచ్చిండో ఆ విషయాలన్నీ గైక్ని నడుచుకుంటేనే ఎల్లప్పుడూ ఆయన మందిరంలో నివాసం చేయగలుగుతాము ఎల్లప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము ఎల్లప్పుడు ఆయన సన్నిధిలో మనం రన్ అవుతూనే ఉన్నాము కానీ మధ్యలో చాలా సార్లు తప్పిపోయినాము మళ్ళా తిరిగి కలుసుకున్నాము దేవుని యొక్క సార్ నిధులు ప్రైజ్ ద్వారా రన్ అవుతూనే ఉంది సహోవసం వల్ల బలపడుతున్నాము అట్లా దిగుడు మనకి ఇస్తున్న మంచిగానే కానీ ఈ ఆన్లైన్ ప్రైజ్ ద్వారా దిగుడు పెట్టడం వల్లనే నేను చాలా బలపడినాను రియల్ గా అందుకే దిగుడు ఒక్కొక్క వాక్యం విషయం మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఆయన నిబంధన ఇచ్చిండ్రు ఆయన్ని నియమించిన సాక్ష్యాలను గాయకున్న వారి విషయంలో ఏహోవత్రన్ని కృపా సత్యములు ఉన్నవి అని అంటే దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము మన లైఫ్ లో నెరవేరాలి అని అంటే ప్రతి దాంట్లో పరీక్షింపబడాల్సిందే పరీక్షలో వెళ్తేనే మనం విజయం పొందగలుగుతాం కదా అట్లా దేవుడు ఇచ్చిన ప్రతి స్టెప్ మనం తీసుకుంటున్నాం కాబట్టి సమస్యలో పడుతున్నాం విజయం పొందుతున్నాము ఆయన ఇచ్చిన ప్రతి విషయంలో ఆయన ఇచ్చిన త్రోవలు అంటే ఆయన మన చాలా త్రోవలు నేర్పించిన దేవుడు ఎట్లా జీవించాల ఆయన మంచితనము ఈ లోకం మీద వదిలేసి వెళ్ళిన యేసు ప్రభు మరి యేసు ప్రభు అంత మంచితనము ఆయన మంచితనం ఈ లోకంలో వదిలేసిపోయినప్పుడు ఆ మంచితనాన్ని పట్టుకుని మనం నడుస్తున్నాము ఆ మంచితనము చిరకాలం నివాసం చేయాలా చిరకాలం మన మధ్యలో ఉండాలా అందుకే దేవుడు ప్రతి వాక్యం జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు మన హృదయాలు ఎట్లా మనం ఎట్లా నడుచుకోవాలా ఏ విధంగా ఉండాలని అందుకే మన పాపక్షమొక్కలా మన ఫ్యామిలీ నుంచి ఒప్పుకోవాలా ఇతరుల నుంచి ఒప్పుకోవాలా అని ఈ వాక్యాల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన శామ్స్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ టెన్త్ వచ్చిన లెవెన్త్ వచ్చిన కూడా ఇంకోటి ఏమని చెప్తున్నాడు దేవుడు ఏహోవ నా పాపము బహుఘోరమైనది నీ నామంను బట్టి దానిని క్షమించము చూడండి ఘోరమైన పాపాలు చేస్తూనే ఉంటాము ఎలాంటి ఘోరమైన పాపం అంటే ఒకరిని ద్వేషించడం కూడా ఘోరమైన పాపమే ఒకరి విషయంలో కోపపడినా ఒకరి విషయంలో అబద్ధము చెప్పిన ఒకరి విషయంలో ఆ వీళ్ళిట్లా వాళ్ళట్లానే తనిగిన గుణినా ఏది చేసినా అది ఘోరం కిందకే వస్తుంది ఈ కాలంలో అయితే అందుకే మన ఘోరమైన ప్రతి పాపము ఆయన నామంలోనే క్షమింపబడతాయి ఎందుకంటే ఆయన సేవ మరణం పొందిను మన కోసము ఆయన రానై ఉన్న దేవుడు ఆయన మన కోర్సము తిరిగి రాన దేవుడు కాబట్టి మన ప్రతి పాపము ఆయన నామంలోనే కడగబడాల ఆయన నామంలోనే అన్ని విజయము కాబట్టి ఆయన నామం ద్వారానే మన క్షమాపణ ఆయన నామం ద్వారానే మనకు రక్షణ అందుకే ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా తిరిగి చిరకాలం ఏవో మందిరంలో జీవించాలి అంటే మనము ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలా ఒప్పుకుంది మళ్ళా తిరిగి రిటర్న్ చేయకుండా చూసుకోవాలా ఆయన ఇచ్చిన ప్రతిదీ మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి అది అనుసరించి నడుచుకోవాలని దేవుడు నాకు ఈ విధంగా చెప్పినాడు ఇద్ద ఇట్లని నడుచుకోవాలని దేవుడు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే శామ్స్ ట్వంటీ సెవెంత్ ఫోర్త్ దేవుడు మనకు చెప్పింది ఏంటంటే ఇక్కడ దేవుడు శామ్స్ ట్వంటీ సెవెంత్ ఫోర్త్ వచ్చినం లో ఒక వరము అడిగి దానిని నేను వెతుకుచున్నాను ఎవోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతో నేను ఎవోవో మందిరంలో నివాసము కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని అడిగితే క్వశ్చన్ నీకు ఏ బరం కావాలని దేవుడు నేను అడిగితే మీరేం అడుగుతారు ఇదే మనం ప్రశ్న వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము సడంగా గా దేవుడు మనకు అడుగుని అనుకో నీకు ఏ వరం కావాలని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క వరంని చూసుకుంటారు కానీ నాకు దేవుడు బయలుపరిచిన విధానంగా ఆయన చెప్పిన విధంగా నాకు అర్థమైంది ఎట్లా అంటే ఆ చిరకాలం ఏవో మందిరంలో ఆయన ప్రసన్నత చూడడానికి అంటే నా నా జీవిత నేను ఏవో మందిరంలో నివాసం కోరుచున్నాను అంటే ఆయన మందిరంలో నివాసం కోరుచున్నాను అన్నప్పుడు మన ఆత్మ ఎల్లప్పుడూ ఆయనలో నివాసం చేస్తూనే ఉండాలా మనం పడుకున్నా లేచినా వెళ్ళినా చేసిన ఎక్కడికి వెళ్ళినా ట్వంటీ అవర్స్ ఆయన మన మన ఆత్మలో ఉండి మన అంతరంగంలో ఉండి మనతో మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు అయితే ఆయన వేసే ప్రశ్నకి అంటే ఇక్కడ ఒకే వరం అడుగుతున్నారు కదా ఆ ఒక్క వరం ఏమని అడుగుతుంది మీకే దేవుడు ఆ ప్రశ్న ఇస్తే మన సహవాసులో మనకు ఆ ప్రశ్న ఇస్తే మీరేం చెప్పుకోగలుగుతారు చాలా మంది అనుకుంటారు ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభావా ప్రతి ఆత్మని కాపాడాలి అని మనం దేవుని అడుగుతాము కానీ ఆ ఒక్క ఆత్మ మనం ఉండొచ్చా ఇతరులు ఉండొచ్చా అది మనం పాయింట్ చేసుకోవాలి ఆ ఒక్క ఆత్మ నువ్వైనా ఉండొచ్చు నేనైనా ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు అంటే ఒక్క ఆత్మ కోసము తప్పన పడుతున్నాము దేవుడు అనేక ఆత్మలు ఆయన సన్నిధికి రావడానికే ఆయన ఆశ అందుకే దేవుడు చెప్తున్నాడు ఆయన శుత ప్రకటన చేయమని అందుకే జీవితకాలం అంతా నేను ఏవో మందిరంలో నివాసము కోరుచున్నాను దావితో అక్కడ అడుగుతున్నాడు దేవా నేను కూడా నీ సన్నిధిలో నివాసం చేయాలా చాలా తప్పులే చేస్తాము క్షమాపణ అడుగుతాము రిపెటెన్స్ నా ఎవ్రిడే దేవుడిని అడుగుతూనే ఉంటాము చేసేది చేస్తూనే ఉంటాము కానీ ఇక్కడ దావితే పచ్చతపు పడినాక నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా ఇంకా ఎల్లప్పుడూ ఏవో మందిరంలోనే అంటే 24 ఫోర్ అవర్స్ దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు ఇంకా ఆయనకు దొరికిన సమయం అంతా దేవునికే ఇచ్చిండు ఇప్పుడు లాస్ట్ డేసెస్లలో కూడా అంతే అతిక్రమము ఎక్కువైపోతుంది పరిశుద్ధులు పరిశుద్ధులు లాగానే ఉంటున్నారు నీతిమంతులు నీతిమంతులు లాగానే ఉన్నారు అన్యాయం చేసే అన్యాయం చేస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా ఇదే ఉంది అందుకే దేవుడు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు చిరకాలము ఏవో మందిరంలో మనం నివాసము చేయాలి ప్రతి ప్రతిరోజు ఆయన సన్నిధిలో గోజాడాలా ఏ ఆత్మ నశించిపోవద్దని ఇంకా ఆయన ప్రసన్నత ఆయనలో మనం ఉండాలా ఆయనలో మనం చూడాలా ఆయన వెలుగుని చూడాలా అనంటే మనం అందరము ఆయన సన్నిధిలో కలుసుకోవాలా ఇక్కడ మనం కలుసుకుంటున్నాము ఇదే రీతిగా ఎల్లప్పుడూ మన ప్రాణము ఉన్నంత వరకు ఆయన స్థుతిస్తూనే ఉండాలా ఆయన ఆరాధిస్తూనే ఉండాలా ఏసే అని సెలివిచ్చినది ఇదే అనమాట ఎందుకంటే నాకు వన్ వీక్ నుంచి నాకు ఇదే వాకింగ్ జ్ఞాపకం చేస్తుండవు నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వింటే వచ్చును చిరకాలం ఏవో మా నేను నివాసము చేసేదను నేను మా మరదల కోసం నేను ఆలోచన చేశాను కానీ దేవుడు చెప్తును నా పరిస్థితి అంటే నా విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యం జ్ఞాపకం చేసిన ఈ వాక్యాన్ని ఒక్కొక్కటి మీనింగ్ అర్థం చేసుకుంటే ఎంతో మర్మం ఉంది అందులో కానీ నాకు టైం దొరకక నేను అంత డెప్త్ గా నేను ఆలోచన చేయలేదు కానీ దేవుడు ఎంతవరకు అయితే బయలుపరిచినో అంతవరకు చెప్పడానికి నేను ముందుకు వచ్చాను మరి దేవుని సహాయం చేస్తే ఇంతవరకు అయితే నడిచినను మరి ఆయన ప్రసన్నతో చూడాలంటే ఆయన ఆలయంలో ధ్యానించే ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యహో మందిరంలో నివాసము కోరుచున్నాను ఇంకా మనం ఎల్లప్పుడూ ఆయన మందిరంలో నివాసం చేస్తూనే ఉండాలి చిరకాలం చిరకాలం నివాసం చేయాలా ఇతరులను కూడా ఆయన మందిరంలోకి నడిపించాల అంటే మనం టెంపుల్ కాబట్టి మనలో దేవుణ్ణి ఒక ఆత్మజీత మనం నడిపింపబడుతున్నాము మనం కూడా అనేకులకు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేసి ఆయన వెలుగుని అనేక హృదయంలో నింపి అప్పుడు వాళ్ళని కూడా దేవుని ఒక రక్షణలోకి నడిపిస్తేనే ఒక ఆత్మను రక్షించిన వరం అవుతాము ఆయన నివాసం చేసిన వరం అవుతాము అందుకే దేవుడు ఈ చిన్న వాక్యము ఆశీర్వాదింపబడనుగా స్త్రం పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గలెంతో నిన్న నీడ నిరంతరం ఏకరీతికున్న దేవ మహాగను ఎంతో వర్ణాలు నా నా ప్రవర్శన కాలం అంత మనందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దీవారాత్రి మమ్మల్ని కాచి కాపాడునావు నా దేవా నా ప్రభా నీకు ఎంతో వర్ణాలు వేసాయా నీకే స్థుతులు స్తోత్రమైనా మీకు కృపను ప్రభా సమృద్ధిగా మా పైన కుమ్మరించినైనా మాకు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారనైనా అడిగడిగిన ప్రభా మీకు ఆదరణ మీకు సమాధానం మీకు శాంతి మాకు మీకు పశుధాత ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారనైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవుడు వేసా నీకు ఎంతో వర్ణాలు నా ప్రభా ఈ రాత్రి మీ ప్రియులందరితో కలిసినైనా నీ నామాన్ని స్తుంచలాగన ఘనత పరిచలాగనా మీ యొక్క స్వరం వినలాగనిచ్చిన యొక్క బట్టి నీకు ఎంతో వర్ణాలు నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగములు కలుగును రాక హాలియా వాక్యందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావన నీకెంతో వర్ణాలు అర్పించుకున్న అయినా మా బ్రతుకు దినన్నిటిన కృపా క్షేమములు మా వెంట రావాలా కాబట్టి నైనా కృపా క్షేమము మీరు మాకు అనుగ్రహించినారు అనేక జీవితాల్లో మేము కృపను తీసుకొని రావాలా అనేక జీవితాలు మీకు క్షేమం తీసుకొని రావాల అప్పుడే అవి అప్పుడు చేసినప్పుడే ప్రభావ కృపాక్షేమం మా వెంట ఉంటాయని మీరు సంపూర్ణగా ప్రభా మేము గ్రహించగలుగుతున్నాము కాబట్టి ప్రభా మేము పొందుకున్న కృపాక్షేమములు అనేక జీవితాలు మేము తీసుకుని రావాలా అవి మా వెంట రావాలంటే ప్రభావ అనేకులను చెంత మేము నడిపించాలా అనేక జీవితాల్లో మీ కృపను పొందుకునే వారి లాగా మేము చేయాలా అనేకులకు ప్రభాక్షేమం రావాలా ప్రభా ఆ రీతి మీరు నడిపించాలా ప్రభావ అనేకులు మీ మందిరంలో నివాసం చేయాలా చివరికి మీ పర్వక రాజ్యంలో మేము అనేకుల్ని ఆ రీతిగా ప్రభావ మిమ్మల్ని నడిపించండి అభిషేకించము నడిపించమని ప్రార్థిష్టమైన పక్కన ద్వారా మీరు మాతో ఎన్నో విషయాలు మాతో మాట్లాడిన ప్రభావ నీకు ఎంతో వందాలు దీప శిస్ జ్ఞాపకం చేసుకోండి బలపచ్చని స్వస్థపచ్చాను ప్రభా నా దేవానికి ఎంతో వందలు మీ ఆదరణ దండి ఆ డిప్రెషన్ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం మీ సుక్రీస్తున్నాము బలపరచండి బలపచ్చిన మీ కొరకు శాసనం పెట్టుకోమని ప్రారం ఆ రీతిగా పరవ కొండమ్మ శిస్యర్ గురించి మేము ప్రారం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రభావ నా తల్లి అప్పుడే మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నైనా ఆ బిడ్డను తీసుకెళ్తున్న దురాత్మ సైనా క్రీస్తు ఆజ్ఞాపిస్తున్నా ఎక్కడ తీసుకెళ్ళిన తీసుకొని తిరిగి ఇంటికి తీసుకొని రావాలా ఏసుక్రీస్తువు నీకు ఆజ్ఞాపిస్తున్న దుష్టాత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపో ఆజ్ఞాపిస్తున్నా ప్రభావా బిడ్డ అగ్ని కంచి పెట్టండి మీ దూతలకు ఆధరణ గ్రహించండి ఎలాంటి హాని జరగకుండా ప్రభావ బిడ్డ సురక్షత ఇంటికి చేర్చమని ప్రాదిష్టమైన కుటుంబంలో సమాధానం ఆదరణ ఇచ్చేయండి ఆ బిడ్డల చుట్టూ మీకు కంచి పెట్టండి ఆ కుటుంబం అంతా సర్వశత్వం నడిపించమని ఆ రీతిగా ప్రభా శ్రావణ్ ప్రజల గురించి ప్రార్థిస్తున్న మ్యారేజ్ విషయం ప్రార్థిష్టం అయినా ఆ డేట్ ప్రభా ఎప్పుడు ఏ ప్రభా మీ చిత్తాను నడిపించండి ఆటంకాలను కొట్టివేయండి ఆర్థికంగా ప్రభా సహాయపడండి మీ మాయమర్తమే ప్రభావ ఎప్పుడు అది జరగాలి మీ చిత్తం నైనా కాబట్టి నైనా మీ చిత్తమే చిదించండి కాక ప్రభా మీరే సహాయపడి మీకు నడిపింపు దండి ప్రభా వివాహ విషయంలో మీరు సహాయపడమని ప్రార్థిష్టం అయినా ఆ రీతిగా ప్రభావ నైనా మోసలు దేవ ప్రభావ మీరు తాకి స్వస్థ పరిచయానికి ఆ కుటుంబం రవ్వ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి రక్షణ పొందిన కుటుంబం అయినా మీ ఆదరణ తెచ్చేయండి సమాధానం తెచ్చేయండి ప్రతి చీకటి బంధకాలను చూడాలి తెచ్చేయండి ఆ కుటుంబాన్ని పట్టిపోసిన దురాత్మ శక్తులను ఏసు క్రీస్తు గర్దిస్తున్న దుష్ట శక్తులరా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో వాళ్ళ దేహాల తలంపులు వాళ్ళ వెళ్ళిపో ఏసు క్రీస్తుని గర్దిస్తున్నా వెళ్ళిపో సైతాన్ని ఒక ఉండడానికి వీలేదు అనారోగ్యాలు రోగాలు ఇస్తున్న దుష్ట శక్తులను గర్దిస్తున్నాను ఏసు క్రీస్తునంలో వాళ్ళ దగ్గర ఇంతకాలం ఏం దొంగిలిచ్చినా దుష్టాత్మ ఏడు రెట్లను ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే ఏసు క్రీస్తుని ఆజ్ఞాపిస్తున్నాను గొప్ప దేవ మీరే సాయపడమంత అదిష్టమైనా ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చింది ప్రతి పాపను క్షమించి ప్రభావ మరొక కృపలో ప్రభానైనా మరొక అవకాశం ఆ బిడ్డకు అనుగ్రహించమంత అదిష్టమైన మొదటి ప్రయోజనం నడిపించండి ఆ రీతిగా ప్రభా నా దేవ తండ్రి ఎన్నో ప్రార్థాలు చెప్పినారు ప్రభా ప్రతి ప్రార్థాలు మీరు కార్యం జరిగించండి భాస్కరం సహాయపడండి ప్రతి ఆటంకాలు కొట్టి వేసి ప్రభావ మీరు సాయపడమంత ఆదిష్టం కుటుంబాన్ని నడిపించండి ప్రభావ నా తన ఎవరు ఏ ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నారో ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని రాత్రి కళాశ్రమైనా ఆ కుటుంబాల్లో ఆదరణ ఇచ్చేయండి ఈ గ్రూప్లో బ్రదర్స్ కుటుంబాలు అందరిని ఆదరణ ఇచ్చేయండి సమానం ఇచ్చే మన ప్రాదిష్టం ప్రతి సోదరుల మీద మీ విజయం పొంది ముందుకు పోవాల ప్రవ్వ ఈ లోకంలో మాకు శ్రమ ఉంటుంది ప్రవ్వా కాబట్టినైనా మీ ఆదరణ అంతకంతా ఎక్కువగా ఉంటుంది ప్రభావ కాబట్టినైనా మీరు మాతో పాటు ఉన్నారు మా రోజుల్లో మీరు ప్రభావ మేము భయపడము దేని విషయంలో కానీ ఈ లోకపు శ్రమ మనం ఏం చేయగల ప్రభావ మీ అడలా ప్రభా ప్రత్యక్షం కాబోయే ఆ మహిమట ఈ లోక శ్రమలు మాకు వెన్న తగినవి కావు ప్రవ్వా కాబట్టి ఎవరు కూడా ఈ శ్రమల వల్ల కదిలింపబడకుండా శోధింపబడకుండా ప్రవ్వా ప్రతి శోధన మీద విజయం పొంది ప్రవ్వా మీకు నామాన్ని మహిమ పరచాల ప్రవ స్థైతాం రాజ్యం తొక్కు తొక్కు ప్రతి ఒక్కరి లేవనెత్తని ప్రవ్వా శత్రు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ప్రవ మేము భయపడడం దేని విషయంలో కానీ ప్రవ్వా నా ప్రతి ఒక్కరి విశ్వాసం మీరు బలపరచమంటారు అదిష్టమైన ఆ విశ్వాసాన్ని బలమైన విశ్వాసం కొండను పెకలించే విశ్వాసాన్ని ప్రవ్వా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమంతా అదిష్టమైన అలా లుయ గొప్పకార్యం జరిగించి నైనా ప్రతి అవసరం మీ మయంలో ప్రతి చోట మీ కొరకు శాసనం పెట్టుకుని అయినా చెప్పబడిన వాకి నీరు కట్టు ఫలింపజేసి ప్రవ్వా అందరికి ఆదరణ ఇచ్చేసి ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ కుటుంబాలు అందరి చుట్టూ మీకు మీ దూతల కాదు అనుగ్రహించండి రాబోయే దినాలంతా భయంకరంగానే ప్రవ్వా ఈ శ్రమంలో కష్ట ప్రభు కదిలింపబడకున్న మేము ఏ స్థితిలో మేము పిలువబడ్డం పిలుపుకు తగినట్లు ప్రవ్వా మీ జీవించాల మా పిలుపుని కొనసాగించుకోవాలా అనేకులు మీ చెంత నడిపించాలా నశించిపోతున్న ఆత్మల కొరకు వీతికి మీరు రక్షించాలని లోకంలో సంరక్షించాలని చెప్పి చేర్చాల ప్రభావ అలాంటి సేవా జీవితాలకు మిమ్మల్ని అందరినీ నడిపించి మీరు అక్కడ సిద్ధపరచుకోమని త్వరలో రాను యేసు క్రీస్తు పరిశుద్ధ నామర్శనం తండ్రి ఆమె మహాపరిశుద్ధుడమైన తండ్రి మహాగనుడ కృపాసక్త సంపన్నుడ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ దినంత ప్రభా కృప చొప్పున నీ సహాయం చొప్పున నడిపించి దినంత ప్రభా తండ్రి మమ్మల్ని సాక్షులుగా మీరు గెలిపించి లేవనెత్తి రాత్రికాల సమయం ముందు ఏ రీతిగా నీ ప్రియులతో కలిసి ప్రభావాన్ని ఆరాధించలాగునా స్థుతించలాగునా ప్రార్థించలాగునా నీ స్వరం కల్పించిన అవకాశమును బట్టి నీ కృపను బట్టి ధన్యతను బట్టి నీకెంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభు ఏసయ్య నీకే యువగములకు కలుగునుగాక అలెలియా తండ్రి అవును ప్రభ నాయన ఎల్లప్పుడు ప్రభు నంద్ ఆనందించుడి మరలా చెప్పుతూ ఆనందించుడి అన్నావు ప్రభ అవును ప్రభ యేసుక్రీస్తున్న తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు తండ్రి ఎల్లప్పుడు ప్రభాని సహవాసంలో ఉంటూ ప్రభ నీ సన్నిధిలో ఉంటూ ప్రభ మేము ఆనందించాలా సంతోషించాలా ప్రభా నీ వాక్యమే ప్రభా నాయన మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మమ్మల్ని ధైర్యం చెప్తది ఆదరిస్తుంది అలా ప్రభా ఎల్లప్పుడు నీ సన్నిధిలో ఉంటూ నీ వాక్యంలో ఉంటూ ఆ వాక్యాన్ని మా హృదయం అనే పలకుల మీద మేము రాచుకోవాలా ప్రభ అలాంటప్పుడు మా జీవితంలో ఎలాంటివి వచ్చినా గాని మేము ఆనందించగలం సంతోషించగల సంతోషించగలుగుతాం గాని కృంగిపోం ప్రభా కాబట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నేను నీ వాక్యాలను మేము ప్రభ నాయన అనేక విషయాలు మేము తెలుసుకోవాలా ఆ రీతిగా ప్రభా దావీ ఎట్లయితే నీ సన్నిధిలో ఉండడానికి ఎంత ప్రాయసపడ్డాడో ప్రభ అలా ప్రభ తండ్రి నీతో సహవాసం కలిగి మేము ఉండాలా ప్రార్థన జీవితంలో ప్రభ నీతో సహవాసం కలిగి ఉండాలా నీ వాక్యాన్ని ధ్యానించటంలో నీతో సహవాసం కలిగి ఉండాలా అలాగే మేము వెళ్ళే ప్రతి సువార్తలో నాయన ప్రతి విషయంలో ప్రభ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారు ప్రభ కాబట్టి ఎల్ల వెళ్ళాల నీలో ఆనందం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది నిరీక్షణ సమస్తం మీలో ఉంది ప్రభా మీకు దూరం అయితే ఈ లోకంలో ఎన్ని ఉన్నా అవి వ్యర్థమే శూన్యమే ప్రభ కాబట్టి ఎల్లప్పుడూ ప్రభా ఆ రోజు యువహాన్ భక్తుడు ఎట్లా మీరు ఒమ్మను అనుకొని ఎట్లయితే మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండగలిగిండో ప్రభా మీలో సంతోషాన్ని వెతుక్కోగలిగిండో అలా ప్రభ నీకు స్నేహితులుగా ప్రియులుగా నాయన మేము కూడా జీవించే జీవితం మాకు దయచేయండి మాలో ఏమైనా అతిక్రమము పాపము వ్యసనము ఏమైనా ఈ లోక సంబంధమైన క్రియలు మేము కలిగి ఉంటే నిర్జీవ క్రియలు కడిగి ఉంటే మమ్మల్ని క్షమించి సంపూర్ణంగా పరిపూర్ణలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభ కొండమ్మ శిష్టాన్ని మీరు ముట్టండి తాకండి ఆ మానసిక స్థితి నుంచి విడిపించి ఆమె ఎక్కడుందో ప్రభా నాకు తెలియదు కాని సమస్తము ఎరిగిన దేవుడు ఆమెను క్షేమంగా తన గృహములకు నడిపించండి తన బిడ్డల దగ్గరికి నడిపించండి ప్రభా ఆటంకాలు తొలగించి ఆ రీతిగా మీరే మార్గము త్రోభ ఆమె పట్ల సరణం చేసి ఒకవేళ ఆమె పాపములు చేసిందైతే క్షమించి ప్రభా తన కుటుంబం దగ్గరికి నడిపించమని మీ నామాన్ని మీరు మహిమ పరచుకోమని ప్రార్థిస్తున్నారు ప్రభా అలాగే మోజేసి కొన్ని హైపీపి నుంచి మీరు ముట్టి తాకి స్వస్థపరిచి ఆయన పాపములు అతిక్రమములు వ్యసనములు దోషములు ఉంటే ప్రభ యసుక్రీస్తునామంలో క్షమించి ఆయన కూడా సంపూర్ణంగా రక్షణ పొంది మారుమనిసు పొంది నీ చిత్తం అయితే ఈ ఆరాధనలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభ నాయన భాస్కరం ఏదైతే వ్యవసాయం చేస్తుందో నైనా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రభ కానీ మాకున్న ఒకటే ఆధారం ఒకటే ఒకటే మార్గము ప్రభ ప్రార్థన ప్రభ అలా అమని ప్రార్థనలో మీరు బలపరచండి వాక్యంలో స్థిరపరచండి ఆ యొక్క వ్యవసాయంలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించి ఆమె పట్ల మీ కృప కనికరము దయా దాక్షిణ్యము చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే శ్రావణ్ బేదలకు ఆటంకాలు కూడా తొలగించి తను ఏదైతే ఆశ పడ్డాడో ప్రభా ఆశను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్న ఆ రీతిగా తన వివాహ విషయంలో మీరే తోడుగా ఉండి మీరే సహాయకులుగా ఉండి నడిపించిన నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి ఆర్థికంగా ప్రతి ఒక్కరిని మెరుగుపరిచి వాళ్ళ ఉద్యోగాల్లో పనుల్లో రాకపోక ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ప్రతి స్థలంలో వాళ్ళ మీకు వరకు సాక్షులుగా మీరు లేవనెత్తి మీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరు ప్రభ ప్రార్థనలో సంపూర్ణంగా బలపడలాగన ప్రతి ఒక్కరు పరిపూర్ణలుగా చెందులాగా సహాయపడమని నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ఈ వాక్యం చెప్పిన దీపా కూడా దీవించి ఆశీర్వదించి ప్రభ ఇంకా నాయన బలవంతులుగా మీరు మార్చండి వాక్యంలో ఇంకా నాయన తండ్రి అభివృద్ధి పరచండి మీరే నాయన మీ కృప మీ సన్నిధి నిత్యము సిస్టర్ తోడుగా ఉంచి కుటుంబంలో భార్యభర్తల మధ్య నేను ఎలాంటి అలజడలు అలాంటివి కలగకుండా మీ సమాధానం యేసు క్రీస్తు అనుగ్రహించి నేను చేసే ఉద్యోగంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి మమ్మీ పరిశుద్ధుడా ప్రేమ కనిపించినా ప్రియ పరులలోకి తండ్రి ఈ పాదాలకు వణనాల ప్రాభ ఉదయం నుంచి ఇప్పటి వరకు నా ప్రభావ నీ ఉచితమైన పారమైనటువంటి ప్రేమతో నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా కాచి కాపాడడానికి వందనాలు నేరెక్క వందనాలు మమ్మల్ని సచీవులుగా ఉంచి ఈ రాత్రి కాల సమయంలో ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి ఈ స్వరం వినడానికి నా ప్రభానికి మొరపెట్టడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో వాకించ మాట్లాడనారు ప్రభా అవును తండ్రి ఈ లోకంలో ప్రభా తండ్రి ఇన్ని సంపాదించను ఇన్ని పొందుకోను ప్రభా నీ సన్నిధిని నాయనా ప్రభా నీ రాజ్యాన్ని మేము కోల్పోతే మేము వద్యలం ప్రాభ అదే మీరు అన్నారు ప్రభా ఈ లోకమంతాన్ని సంపాదించుకొని ఆత్మను కోల్పోయిన ఏం ఉపయోగం అన్నారు అవును తండ్రి నేను హీరోలు మేము చేసేది అంత ప్రయాసం మా భారం మేము చేసే ప్రయాసం మేము పడే ప్రయాసం మా యొక్క ఆశ అంతా కూడా ప్రభా నీ రాజ్యంలో ఉండాలా నీ సన్నిధిలో ఉండాలా నిరంతరం ప్రాభ నీతో ఉండాలనే ప్రాభా కాబట్టి తండ్రి నేను దానికి ఏది అడ్డుగా వచ్చినా తండ్రి తొలగించండి మా అపరాధంలో వచ్చిన ప్రభా పాదాల చింత క్షమించండి అవును ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ఎల్ల వేళలో ఉండడానికి గృప చూపండి నా ప్రభా మా ఆశ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాన దేవుడు ప్రభా మా ఆశ్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ఎన్ని శోధంలో వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చిన ప్రభా నా తండ్రి మాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి తండ్రి నేను ఎదుర్కొనే శక్తిని సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవ నీవే నమ్మదగిన దేవుడు నా ప్రభా నేను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు తండ్రి కాబట్టి ప్రభా మీరు ఎప్పుడు విడవరు తండ్రి మీరు మాతోనే ఉంటారు ప్రభా కానీ ప్రభా మీకు అవిదేత లేకు చూపించకుండా ఆయన మీరు మాతో ఉండలాగిన ప్రభా మేము ఎలా వెళ్ళినా ప్రయాసపడడానికి నా తండ్రి మాకు శక్తిని బలాన్ని దయచేయండి ప్రతి పాపాన్ని చిక్కుబెట్టడానికి ప్రభా మీరు కృపండి నా తండ్రి ప్రభా ప్రతిదినైనా నీకు మహిమకరంగా నీ యోగ్యంగా నేను చేయడానికి సహాయం చేయండి నా ప్రభా మాలో ఏమైనా దోషాలు అత్యక్రమాలు నన్ను క్షమించండి నూతన పరచండి ప్రభా నీ సేవలో బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రోభ నా తండ్రి ప్రోభ కొండమ్మ శిస్టర్ ను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా సిస్టర్ ను జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా నేను ఎరిగిన బిడ్డ తండ్రి నేను తన ప్రార్థులంటే మన్నించండి తన మానసిక స్థితిని సరిచేయండి నా ప్రభా తన తిరిగి మళ్లీ కుటుంబాన్ని చేరుకున్న ప్రభు చూపండి నా ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభా తన జీవితంలో గొప్ప కార్యం జరిగించండి తనకున్న మానసిక స్థితి నుంచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావిత బిడ్డలు ఉన్నారు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావి అదే రీతిగా మోసేసి ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ తనకున్నటువంటి హై బీపీ నుంచి యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థ విడుదల అనుగ్రహించండి ప్రభావ తండ్రి బీపీ అంత నార్మలైజ్ కావాలా ప్రభా మీరే కృప దయచేయండి నా ప్రభా కుటుంబంలో మీ పర్లోక శాంతి సమాధానం దయచేయండి प्रभा रक्षण बिडे प्रभाग्रेन प्रार्थिस्ट्री अदे रीति प्रभावी ज्ञापक నా ప్రభా తను వేసిన వ్యవసాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నా తండ్రి మీరు ఎన్నో ఆటంకాలు ఉంటుండగా వాటిని తొలగించండి నాయన ప్రభా వారి విత్త వారి ప్రయ పడుతున్న మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా గొప్ప ఫలం తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఆత్మీయతలను వారు ఎదుటి చూపండి వారి కుటుంబం నుంచి మీకు అంతేకాపదలు ఇచ్చేయండి ప్రభా వారి కుటుంబంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా శ్రావణ్ బ్రదర్ యొక్క వివాహ విషయమైన తండ్రిని పాదలు చెంత మొదలు పెడుతున్నాను నా తండ్రిని ఆయన వారు ఏదైతే నాయన ప్రణాళికలు కలిగి ఉన్నారా ప్రభా ఆయన ప్రభా మీరే సహాయం చేయండి మరియు ప్రణాళికలు దీవించండి ప్రభా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్న ప్రభా గొప్ప దేవ కాబట్టి తండ్రి మీరేనైనా వివాహాన్ని మీ చిత్తానుసారంగా జరిగించండి ఆయన వారి కుటుంబంగా కట్టబడటానికి కృప దయచేయండి వారు దిల్డానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఆర్థిక అవసరాలన్నింటినీ ప్రభావ మీ మహిమేశ్వర్యంలో తీర్చండి స్వరాజన జాబ్ విషయంలో కూడా తండ్రి మీ పాదాలు ఎంత మొద పెడుతున్నాం మంచి ఉద్యోగం దయచేయండి కుటుంబంలో ఏ అవసరం అక్కర్లోనే దేవుడు ప్రభా సంస్థ మీ మహిమేశ్వర్య తీర్చండి మీరే మహిమను ప్రభావిని ప్రభాన్ని నింపండి పరిచయంలో వాడబానికి కుటుంబంలో మీ పర్లోక శాంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కర్స్టర్స్ చేసుకోనండి వారి కుటుంబంలో మీ పర్లోకపు శాంతి సమాధానం దేండి నెమ్మదిన గ్రహించండి ప్రతి ఒక్కరు ప్రభావం నిలబడో అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంతవరకు తండ్రి చేసిన మేళ్లకై ఉపకారములకై వందనాలు కృతజ్ఞతలు స్తోత్రుకుంటున్నారు పరిశుద్ధ రి వందనాలనైనా ఇస్రాయల్ గొప్ప దేవ కృతజ్ఞతలేసయా ప్రభా ఈ యొక్క దినమంతా మీ సాయం చేతి సాయంత్రం సన్న మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అయినా ముఖ్యంగా మీరు అనేక వర్యాలు మొత్తాన్ని మాట్లాడుతూ బలపరిచినందుకు మీకు ఎంతో వందనాలు అయినా గొప్ప దేవుడవనైనా మీరు మా పక్షంగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలైనా మమ్మల్ని తరుమల్ని మీరు హత్తుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ విభిడలుగా స్వీకరించినందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి కృపగలైనా ఏసయ్యా ముఖ్యంగా ప్రభావ మేమెంతగా తన మళ్ళీ బలహీన శైతుల్లో ఉంటున్నా గానీ ప్రతి దశలో మీరు మళ్ళీ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు ఎంతో మనం మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న యొక్క దృఢ నిశ్చయితను మాకు తిరిగి తిరిగి జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో మననాలు తండ్రి ఆయన హృదయములతో తలంపులతోని మాటలతో క్రియలతోని మేము చేస్తున్న ప్రతి పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధతలు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయినా సంపూర్ణ లౌటకు సాగిపోదాం రండి అని పౌరుల భక్తుడు ఆహ్వానిస్తుండగా మేమందరం ఆ రీతిగా ముందు పోలగ సహాయపడండి అయినా వాక్యంలో స్థిరపడాలా బలపడాలా ప్రభా అనేకమైన సత్యాలు గ్రహించాలా అనేకులకు మేము ప్రకటించాలా ప్రభా మమ్మల్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసిన ప్రతి ఒక్కరిని తను మళ్ళీ మీరు తయారు మీకు వదనాలని కాబట్టి మేము ప్రకటించినప్పుడు అనేకలు రక్షణ పొందాలా దుష్ట శక్తులు పారిపోవాలా మనుషులను విడిచిపెట్టి డిమాన్సిప్రేట్స్ అన్ని కాలిపోవాల ప్రభా అనేక రాక్షణలకు రావాలని ఆయన అటువంటి సేవలు నడిపించండి ప్రభావ ఎన్నో ఆత్మలు నశించిపోతుండగా ప్రభావ ఎంతో నిశాత స్థితిలో ఉంటున్నాం అయినా సహాయపడండి ప్రభా అవునైనా చివరి వరకు మేము ఆ మీ చెంతగా నడిపించాలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా అనేక మా ప్రియులు ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ సన్నిధికి చేరి ఉంటున్నారు మేమందరం తండ్రి ఒక దినం వారిని తిరిగి చూస్తామన్న ఆ యొక్క వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది అయినా దుఃఖం నుంచి బయటికి తీసుకొస్తుంది ప్రభా అవును ప్రభావ మీరు తిరిగి వచ్చినప్పుడు మా ప్రియులను అందరినీ వెంట పెట్టుకొని వస్తారని వాక్యం ఆ దినం మేము వాళ్ళందరినీ కలుసుకుంటాము మేము మీ సన్నిధిలో సమయం గడుపుతూ మిమ్మల్ని మహమరుస్తాం అయినా మిమ్మల్ని తను మళ్ళీ వేవేల దూతలతో పాటు కలిసి కొనియాడుతాం అయినా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దుఃఖాన్ని గద్దించమని ప్రార్థిస్తున్నాం ఆ బలహీనతని భయాన్ని గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రవయే గద్దాగాక ఆ గాబ్రియల దూతత్వాన్ని హెచ్చరిస్తున్నాడు అయినా అవును ప్రభ దుష్ట శక్తులని మీరే గద్దించమని ప్రార్థిస్తున్నాం ఆ పవన్ నిద్రించామని కూడా మీరు అంటున్నారు నైనా కాబట్టి అటువంటి సేవలను నడిపించి మహిమనందమని ప్రార్థిస్తున్నాం ఈ ఆడల్లో పాల్గొన్న ప్రతి బ్రదర్ సిస్టర్స్ ని అందరిని వారి కుటుంబీకాలను అందరిని వారి పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధతలు నడిపించండి తండ్రి ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఏసు క్రీస్తున బంధిస్తున్నాం ప్రతి అనారోగ్యం ని సంపూర్ణమైన ప్రకటిస్తున్నాం యేసు పరిశుద్ధ నామం మహిమనుంది మీరు రాక వరకు అందరినీ సిద్ధపరచుకొని రాత్రి మంచి దయచేసి వేకుని లేసి మిల్స్లాగానే సహాయపడమని యేసు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రులు నాయన పరిశిదా గొప్ప దైవానికి వంద నెల చేస్తూ తీసుకోత్రాలు ప్రభా వేసే నీకే వందనాలు నాయన ప్రభా ఆకాశం మాసనం భూమిని పాపెట్టిన తండ్రి నీ పాలు పెట్టిన దగ్గర మొదపెడుతున్నాను నాయన ప్రభా నాయన బిడ్డలతో కలిసి నాయన ప్రార్థించటకు నాయన సవాసంలో ఉన్నటకు మీరు మీకు వందనాల స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా గొప్ప దైవానికి వందనాలు అయ్యా వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వంద రాజ్యం దావిధ మహారాజు ప్రభావ ఒక వరం అడిగిండు ప్రభా నీ ప్రసన్నతను చూసానికి నువ్వు నీ మందిరంలో నిలిచి ఉంటానికి వరం అడిగిండు ప్రభా అలాంటి వరం మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి గొప్పదేవా మా కూడా అలాంటి కృప దయచేయండి నీ మందిరంలో ప్రభా అదాకాలము ప్రభా కృపాక్షేమములు ప్రభా మా వెంట వచ్చిలాగ ప్రభా అంట వస్తుంది ఇంకా మా వెంట తండ్రి చివరి దాకా ప్రభా మీరు మాకు తోడు నడిపించమని ప్రార్థిస్తున్న దేవానికి వందనాలు ఎక్కడ ఆగిపోకుండా ప్రభా నీలో సాగిపోయి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభాస్ దీపష్ట కూడా ప్రభా మీరు ముట్టమని ప్రార్థిస్తున్న తండ్రి మనిషి ఆరోగ్యం దయచేయండి తండ్రి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి కావలసిన అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్న ప్రభా గొప్ప దైవాన్నికి వర్ణనలు తండ్రి నీ బిడ్డలు అందరూ ప్రభా ప్రార్థనలు పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా నువ్వు ముట్టమని తండ్రి ఎవరికి ఏ అవసరాలు సహాయాలు ప్రవ ఏ అవసరత కలిగి ఉండో ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి ప్రవ బలపరిచి ప్రార్థిస్తున్నా తండ్రి ఇంకా ప్రభా మేం సంపూర్ణం కావాలా ముందుకు సాగిపోవాలా ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా పరిశుద్ధడానికి వందనాలు రజ ఏసానికి స్థుతి స్తోత్రాలను నాకున్న మిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ మీరు ముట్టండి తాకండి ప్రభా ఆ నా పవిత్ర ఆత్మను గర్దించండి ఏసయానికి తండ్రి ఆమె చుట్టూ కంచి వేయండి ప్రభావ ఇంటి నుంచి ఎలా తిరిగి వచ్చిందో ఇంటికి క్షేమంగా నడిపించండి తండ్రి నీ కాకుదల దాయిచ్చేయండి ఆమెతో మాట్లాడండి ప్రభా ఏసక్కడ తప్పిపోయిందో తండ్రి ప్రభా మానసికంగా తండ్రి వేదన గురైందో ప్రభా ఆమె తిరిగి ఇంటికి వెళ్ళాలా ఆమెను బలపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి మీరు తోడైనా అని ప్రార్థిస్తున్నా దేవా అయ్యా మీరే దుష్టుడు ముట్టకుండా ప్రభా క్షేమంగా ఇంటికి వెళ్ళి నీ కృప దయచేయమని ప్రార్థించిన తండ్రి నీ భయం భూమి ప్రార్థిస్తున్నా దేవ మీరే తోడై నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అయినా పరిశుద్ధుడానికి ప్రభా మోసే బ్రదర్ ను కూడా ప్రభా ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇవి ఇవి తీసి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి ఆరోగ్యం దేయండి ప్రభా వేసే ప్రభా బ్రదర్ ను బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వేసే అనికే వందనాలు ప్రభా సవన్ బ్రదర్ ని కూడా ప్రభా మీరు ముట్టమని ప్రార్థిస్తున్న ప్రభా తండ్రి యొక్క వివాహ విషయంలో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్న ప్రభావత కలిగిన ప్రభా ప్రతి అవసరత తీర్చమని ప్రార్థించిన తండ్రి వివాహంఘనంగా జరుగుట ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించమని ప్రార్థించిన ప్రభా అ మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి సహాయం మీద ఇచ్చేయమని ప్రార్థిస్తున్న ప్రభా విషయానికి వందనాలు అదే విధంగా ప్రభా సిస్టర్ కూడా ప్రభా మీరు తండ్రి పొలంలో పంట వేసిందంట ప్రభా మీరు ఆశీర్వాదం దీవించండి మంచిగా పంట ఎదుగులాగా ప్రభు మీ కృప దయచేయండి ప్రభా మీ అధ విశ్వాసం ఉంచి ప్రభా ప్రార్థిస్తుంది ప్రభా మంచి ఫలితం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా గొప్ప దేవానికి వంద ప్రతి ఒక్క బలహీనతలు తీసుకోండి ప్రభావ ఇంకా సంపూర్ణలుగా ఇంకా ముందుకు సాగుటప్పుడు నీ కృప దయచేయండి ప్రభా నీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభా ఇంకా సహాయం చేయమని ప్రభా చేని తండ్రిని సన్నిధిలో చేర్చుకోమని ఏమన్నా ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఇస్తు ప్రభానికి రోజా బ్రహ్మ గొప్ప దేవానికి వంద నాలుగు రోజ మైమగల తండ్రినికే సూత్రములు తండ్రి నా ప్రభావి ఇంతసేపుని వాక్యం చేత మాతో మాట్లాడవు తండ్రి నా ప్రభా కాలం ని మందురంలో మేముటకునం సహాయం చేయండి ఈసుప్రభానికే వందనాల్ రోజా మా ప్రార్థనను ఆలోకించినందుకు నీకు వందనాల రోజా యసు ప్రభావానికి సూత్రం తండ్రి విశేషంగా కొండ మస్తు విషయమే ప్రార్థం తండ్రి ముట్టండి తాకండి ప్రభా ఆమె ఎక్కడుందో నా తండ్రి నువ్వు ఇంటికి గాలమేసి లాక్కరండి ప్రభా త్రోవను సరళం చేయండి ప్రభా అడ్డగిస్తున్న శక్తులను కాల్చియండి ప్రభా చీకు శక్తిని కూల్చి వేయండి ప్రభా ఏస్తు నామ బిడ్డ ఇంటికి రావాలా నువ్వు కార్యము జరిగించండి ఏసుప్రభా నువ్వు అద్భుత కరుడవు తండ్రి నువ్వు అద్భుత కార్యము జరిగించండి ఏసుప్రభా నీకే వంద నాలు రోజా మరి భాస్కర మిష్ణమే ప్రార్థిస్తుండ్రి ముట్టండి తాకండి ప్రభా రాజా ఆమె పంట వేస్తుందంట ప్రభా నా తండ్రి ఐదు రొట్టెలు రెండు చేపలు తండ్రి ఆమె వేస్తున్న పంటలో ప్రభా లాంటి దీవన్లు దాయి ఎలాంటి నష్టపోకుండా ప్రభా నా తండ్రి నువ్వు కార్యము జరిగించండి నిసు ప్రభానికి వందనాలు రోజ మరి సెవెన్ బ్రదర్ తండ్రి నా ప్రభానికే వందనాల రోజ మ్యారేజ్ విషయమే నీ చేతిలో పెడుతున్నాను ప్రభా మరి బ్రదర్ అనుకున్న సమయానికి ప్రభా మ్యారేజ్ జరగాల ప్రభా రజా అత్తగిస్తున్న సైతా శక్తుల్ని కాల్చివేయండి ప్రభా మరి ప్రతి అవసరంతో తీ తీర్చండి ప్రభా నా తండ్రి మరి వాతావరణాన్ని కూడా నీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా నా తండ్రి నువ్వు చేయండి ప్రభా వేసు ప్రభా మోజు దృష్టిమే ప్రాధం తండ్రి మోజుస్ ని ముట్టండి తాకండి ప్రభా బీపీ నార్మల్ చేయండి ప్రభా నరాల బలహీనత నుంచి స్వస్థపరిచింది ప్రభా ఆ కుటుంబంలోని శాంతి సంమాధనం దాయి చేయండి వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బందులను తీసివేసి నా ప్రభానికే వందనాల రజ వార సత్యంలో వచ్చి సహాయం చేయండి ప్రభానికే వందనాలు రజ హారదంలో పాల్పొందిన ప్రతి బిడ్డకు ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించండి ప్రభా వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి ప్రభా మంచి ఆరోగ్యము దాయి చేయండి ప్రభా సైతరాత్మ దయ్యాలు చీకశత్తుల్ని బిడల్ని ఆవరించకుండా నీ మెండైన దీవెన్లు ఆశీర్వాద చేత నింపి నా ప్రభాను అద్భుత ఆత్రకారం జరిగించమని వేస్తున్నాం నడుచున్నాను తండ్రి అమేన్ ఆలోచన మరణం ముళ్ళు గడిచిన దేవా జీవాధిపతి సర్వాధిపతి సర్వే శక్తి మంత్రులని కొందనైనా దేవ అందరూ గతించి దేవ మేము ఇలా ఉన్నామంటే అది కేవలం కృపనీ పరిశుద్ధాలు నీకు అయినా లెక్కలు స్థుతులు గణతమయమని నామాన్ కల ముఖ్యంగా చిరకాల కాలం ఏ హో మందిరాన్ని నివాసించిన వాక్యం పట్ల మా పట్ల ముద్రించబడ్డ వాక్యం మా పట్ల సుప్రభానికి వందల మా మా పాపాలు మా శాపాలు మా రోగాలన్నీ దేవని చిన్న రక్తంధరం మా పాపలని కలిగి శుద్ధీకరణ ఇష్టం తండ్రి సుప్రభ ఏమిచ్చి మీరు తీర్చుకున్నాం దేవ ఏమిచ్చి నేను కొన్ని దేవా కృపల మమ్మల్ని జ్ఞాపనం తీసుకుని తండ్రి సుప్రభ తండ్రి నీకే ఉందని అని చెల్లించుకున్నాం దేవా సుప్రభ నీకు ఇస్తూనం మరి ఈ లైవ్ లో ప్రతి కుటుంబానికి జ్ఞాపన తీసుకుంది దేవ ఈ బిడ్డ ఏ వస్తుందో వాళ్ళు వస్తారు అక్కర్లని తీర్చిన ఆయన తండ్రి మరి ఇంకో సిస్టర్ ఎక్కడికి పొందేవా బిడ్డలో అక్కర్ అన్నదావి ఎక్కడో ప్రతి ఇష్టం తిరిగి ఇంటికి రాయించే దేవా ఇంకో సిస్టర్ని కూడా ముట్టాను తండ్రి నీకు కొందని అన్న కుటుంబాన్ని రక్షించుకోండి శ్రావానికి కూడా తనకు కూడా వెళ్ళి ఘనంగా జరగాలి దేవా కుటుంబం అంతా రక్షించుకుని వివాహం అన్ని విషయాలు ఘనమైందంటూ దేవ ఘనంగా జరగాలి ఆ టూలు కొట్టి వెళ్లి సైతానికి పండించి ఘనతమయ్యు పొందుకొని దేవా నీకు ఇస్తున్నాం ఇంకొక మోస శ్రీడా తన కూడా పాపాలని క్షేమించి ఆ కుటుంబాన్ని రక్షించుకుంది సేవలను ముద్రించి తండ్రి నీకు పొందనరు యశుప్రభ నీకు వందనైనా రాత్రికాల జమ సమయంలో దేవ ఈ గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వంద దేవ ఎందరో ఆత్మని రక్షించిపోతారు తండ్రి యశ్వ్రభ ప్రేమ లేకుండా దేవా నీ ప్రేమ లేకుండా ఎందరో రక్షించిపోతారు దేవ మాకిచ్చిన రక్షణ బట్టి నీకు కొందనైనా ఏమి ఇచ్చి విరుణ మేము తీర్చుకున్నాయన ఏమి ఇచ్చి నీకు కొని దేవ నీ కృపలు మమ్మల్ని పాపాలు మా షాపాలు మరో రోగాలన్నీ కడిగి వేసినా దేవ సుప్రభాన్ని పొందనాలు దేవు నువ్వు పరిశుభ్ర దేవ సుప్రభా సహాయం మాకు దేవా నోటి ధర క్రియల ధార మనసులు ధర మా చూపుల ధర ఏదున్న తప్పించిన ఆయన దేవా నిన్ను పోలి దేవా నీకు వ్యతిరేకంగా నీకు ఆ ఇస్తకరా మా లోపాలు ఏది దేవా దయించ డి తండ్రి మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తీసుకుని వాళ్ళ అవసరం కల తీర్చి సేవలం ఇంకా ఇంకా అభివృద్ధిగా చెంది ఇంకా మేము వాక్యం ఎదగల పాటలు ఎదగల వాక్యం చెప్పినప్పుడు కరెక్ట్ గా మేము మనసు మాకు దయచేసి మనసు అంతా పరిశుద్ధమంతుల సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా కృతజ్ఞతలు ప్రభా దేవాబ వాక్యం చూత మాట్లాడి వారు ధర బలపరిచినందుకు నీకు బంధనాలు తండ్రి దేవాయస్రభ ఎల్లప్పుడు నీ మందిరంలో నివాసం చేస్తామని సరిపించిన ప్రభా దాన్ని బట్టి నీకు ప్రభా ప్రతి వాక్యం మా జీవితంలో నెరవేరాలి ప్రభా అది నెరవేరాలంటే ప్రభా మేము ఫార్వర్డ్ చేయాలి ప్రభా కాబట్టి ప్రభా ప్రతి వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలా మా మేము రాసుకోవాలా ఎప్పటికీ మర్చిపోకుండా ప్రభా ఎల్లప్పుడు మాకు జ్ఞాపకం ఉండేలాగా సహాయపడమని ప్రార్థి అదే రీతిగా ప్రభా నీ చిత్రం ఏదైతే ఉందో ప్రభా అది నెరవేరేంత వరకు ప్రభా మా ప్రాణం నిన్నే స్థూపించాల నిన్నే ఆరాధించాల ప్రభా నీ కొరకు ప్రభా అభివాత ప్రకటన చేయాల ప్రభా కాబట్టి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించని ప్రభా ఇవన్నీ నామం నిమిత్తంలో ప్రభా మాకు హింస బాధ వచ్చిన వేదన వచ్చిన దుఃఖం ఏది వచ్చినా ప్రభా అప్పుడే మేము సంతోషించాలా అప్పుడే మేము ధన్యత అని ప్రభా కాబట్టి ప్రభా అన్నిటిని సహించడానికి ప్రభా మాకు సహనము ఓపిక దీర్ఘశాంతం దైచ్యమని ప్రార్థించడం ప్రభా దేవా ఇవి ఉంటేనే మేము బీజయం పొందగలుగుతాం అంటే ప్రభా కేవలం ప్రభా నీ యొక్క కృప ద్వారా నీ యొక్క ప్రేమ ద్వారానే ప్రభువా అది నువ్వు ఇస్తేనే ప్రభా నువ్వు ఇవంది మాకు ఏమి లేదు ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఎల్లప్పుడూ సహనం కావాలి ప్రభా నీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మాలో నివసిస్తూనే ఉండాలి ప్రభా ఎప్పటికీ మాలో వెలుగుతూనే ఉండండి యశ్వజ్యానికి అందరాలి ప్రభా దేవాయప్రభ నితం ఏదైతే నెరవేర్చేంత వరకు కూడా ప్రభా అన్నిట్లో మేము సాక్ష్యంగా నిలబడేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచప్రభ పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు అపూస్తులు వీళ్ళందరూ యొక్క సువాత ఏ విధంగా ప్రకటన చేశారు తండ్రి అదే రీతిగా మేము చేయాలా మీ యొక్క శువార్త ప్రకటన చేసినప్పుడు భూ తలకలుగా కావాలా ప్రభా అనేక ఆత్మ రక్షణకి రావాల్సిందే ప్రభా ప్రతి వారి కోసం ప్రభా మేము భారంగా ప్రాధాన్యం చేయాల్సిందే ప్రభా కాబట్టి ప్రభా సమయం లేదని సెలవిస్తున్నాం ప్రభా కాబట్టి ప్రభా ఉన్న సమయంలోనే ప్రభా మరి నీ యొక్క పనిలో మేము నిఘ్నం అయిపోవాలా ప్రకటన చేయాలి ప్రభా కాబట్టి ప్రభా నీరు అక్కడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా అమ్మాలో తొలగించుకొని దివా ప్రతిదిన వాక్యాన్ని సరిగా నడిచి ఇంకా ప్రభా ఆత్మీయంగా మేము బలపడేలాగా సహాయపడమని ప్రభా మరి నీ యొక్క కృప మాకు దయచేసి మరి మాందరి యొక్క జ్ఞాపకం చేసుకోమని ప్రభావ రాకడికి ఆకర్షణ పైన దీవానికి అలలియ నాది అస్వస్థపరించి శ్రీకర్షి కాల్చేసి మీ చేపెట్టి నడిపించండి ఇంకొచ్చారు జ్ఞానాధితలు వేసేయండి మన పంటల ప్రభా ప్రయాసపడి ఆశీర్వాదండి నాది వానికి తాకండి సంపూర్ణ తాగునీ విడుదల ప్రకటించడం ప్రభా దుశక్తి దెయ్యాలు కాల్చి అక్కడుండో పిలిస్తే సైతాన్ శక్తి దెయ్యాలని గదిస్తున్నాను దెయ్యాలకుడు వారి జీసస్ దేవ అభ యొక్క శాంతి సంబంధించి కుటుంబం చేసిన ప్రతి పాపం స్టంభించండి కుటుంబంలో నెమ్మది శాంతి ఐక్యత జ్ఞానం బుద్ధి రావాలా సరస్వతం రావాలా అలాగే మార్గంలో రావాల యశ్వభ మీరే సహాయం చేయండి కష్టం తొలగించండి నాది వాసుని తాకండి వాళ్ళు జ్ఞానం తెచ్చండి మ్యారేజ్ డేట్ చేసి మ్యారేజ్ ఘనంగా జరగాల ప్రతి ఆటగాళ్ళు తొలిగియ్యాలి కాల్సి అనే జీతంలో కార్యం చేయండి అనే ఎంగేజ్మెంట్ చేసిన పొందాలి మ్యారేజ్ వినంగా జరగాల అనేక రావాలా సత్యం తెలుసుకోవాలా ఆ మ్యారేజ్ లో ప్రభా మీరుండాలా అలాగే అనాథం మీ దూతలు ఉండాలా భిన్నంగా జరగాల అనా దీవానికి శ్రోతం ఎంతో ఈ ప్రేమలో వచ్చండి బిడ్డ జీవించి జ్ఞానం తెచ్చండి ప్రతి కుటుంబం చిన్నపిల్ల నుంచి వాడబల నా దీవానికి శోతం ఈ వాక్యం ప్రభా మాట్లాడని వద నీ వాక్యం మీ మందులో వాక్యం వేసుప్రభా వాక్యం ఆత్మలో సరస్వతను పోవాలా దానిలో మేము జీవించాలా యశప్రభా నా దీవానికి అలాగా అలాగే ఇంకా సరస్వతి నడిపించిమిరిచి జాబాద్ భూజివంతుడు శాక్తిగా నిలబెట్టుకు మనిస్తున్నాం ప్రస్తుతం తోడైనా